పద్నాలుగు పంచవన్నెలైన పంజరంబిదియహ మంచి చిలుక ఇందు మఠముదీర్చి మాటలాడునయ్య మాణిక్యములమాట అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ముగ్గురు పురుషులలో అక్షరపురుషుడై శరీరములోనున్న ఓ ఆత్మ ఐదు భాగములైన ఆకాశము గాలి అగ్ని నీరు భూమి చేత తయారైన శరీరమిది దీనియందు పక్షి మాదిరి ఎగిరి పోవు వాయువు అనగా శ్వాస నివాసము చేయుచున్నది ఆ గాలి శ్వాసరూపమున ముక్కురంధ్రముల ద్వారా చలించుచు వింత శబ్దము చేయుచున్నది విశేషార్థము మన శరీరము పంచభూత నిర్మితమైనది కావున శరీరమునే పంచవన్నెలైన పంజరము అని చెప్పడమైనది శరీరమందు గాలి నివాసమయ్యున్నందున శరీరమును పంజరము అనుట జరిగినది ఆకాశముతో అనగా శూన్యముతో నిండియున్న ముక్కురంధ్రములందు ఎగురుచున్న శ్వాసను పక్షిగా చెప్పడమైనది అనేక కూడా శ్వాసను హంస అని చెప్పియున్నారు శ్వాస చలించు వేళ ఏర్పడు శబ్దము ఎంతో విలువైన అర్థముతో కూడివున్నది కనుక మాణిక్యముతో సమానముగా పోల్చడమైనది